కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై ఆరు కడవరాదు హరిఘనమాయ తెడువగరాదు వేసర రాదు చూపులయదిటికి శోద్యంబైనది పాపపుణ్యముల ప్రపంచము తీపులు పుట్టించు దినదిన రుచులై పూపల సంసార భోగములు మనసులో పలికి మర్మం వైనది జనన మరణముల శరీరము వెన కదిరుగు వెడలంపటమై కనకపుట అసల కర్మములు తగుమోక్షమునకు దాపినదిదే నగిహరిదలచిననాలుకిది వెగటుధీరె శ్రీవేంకటపతి అయి అగపడెనిపుడు పురాకృతము